శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చే విరచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్ర దీపమునబడు ఆరవ ప్రకరణంలో రెండు వందల ఎనభై శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం వైరాగ్యము బోధ మరియు ఉపరత్తి వీటిలో భేదము తెలియజేయుటకై వాటి యొక్క హేతువులు మరియు కార్యము అనగా ఫలమును చక్కగా తెలియజేశారు అయితే నిన్న మనము ఉపరతి యొక్క హేతువు స్వరూపము ఫలము గురించి చెప్పుకున్నాం కదా దానిపైన శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు టిప్పణువులు ఇచ్చాడు ఉపరతికి హేతువులు యమాదులు అన్నాడు ఆది శబ్దం చేత నియమాదులు తెలుసుకోవాలి అంటే ఏవి అవి కొంచెం సవిస్తరంగా చెప్పండి అని టిప్పన్ ద్వారా విశదీకరిస్తూ ఉన్నాడు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు పదకొండవ టిప్పను చూడండి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సవికల్ప సమాధి ఏ అష్ట ఉపరతీకే హేతు అనగా సాధన హే అని చెప్పినాడు ఈ మొత్తం టిప్పణం కూడా యోగ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని యోగ సూత్రాలనే ఇక్కడ భాషారూపంలో చెప్తూ ఉన్నాడు యోగ సూత్రము రెండు డ్యాష్ తొమ్మిది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాదయో అష్టో అంగాని అని యోగ సూత్రం ఇక అందులో ఒక్కొక్కటి మళ్ళీ చెప్తున్నాడు యమ అంటే ఏంది నియమం అంటే ఏంది ఇత్యాదు ప్రత్యేకంగా చెప్తున్నాడు అక్కడే రెండు డ్యాష్ యోగ సూత్రం అహింస సత్యమాస్తేయ బ్రహ్మచర్య పరిగ్రహ యమా అహింసా సత్యము అస్తేయము అంటే దొంగతనం చేయకుండాట ఇది కూడా యమములో వస్తుంది బ్రహ్మచర్యము అందులో అనేక భేదాలు ఉన్నాయి మరి అపరిగ్రహము ఇవి యమములో అనబడతాయి అహింస సత్య అస్థేయ బ్రహ్మచర్య అపరిగ్రహ భేది పాంచ ప్రకారక యమహే ఐదు ప్రకారాల యమమున్నాయి ఇక రెండు డాష్ ముప్పై శౌచ సంతోష తపస్ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని నియమా శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానం ఈ భేదం చేత ఐదు ప్రకారాల నియమములు ఉన్నాయి ఇక ఆసనముల గురించి చెప్పినాడు స్థిర సుఖమాసనం అని అంటూ రెండు డాష్ లో చెప్పాడు అక్కడే భాషకారులు మరి కూడా పద్మ వీర భద్ర స్వస్తిక దండ సోపాశ్రయ పర్యంక క్రౌంచ హస్త ఉష్ట్ర సమసంస్థాన స్థిర యథాసుఖ ఇన్స ఆది లేకే చౌరాశి ప్రకారక ఆసన ఎనభై లక్షల యోనులు ప్రాణులు ఉన్నాయి ఎనభై ప్రకారాల ఆసనాలు చెప్పబడ్డాయి పద్మాది మొదలైనటువంటి ఇక ప్రాణాయామము దేనికంటారు అంటే యోగ సూత్రము రెండో డాష్ तस्मिन सती श्वास प्रश्वास गतिविच्छेद प्राणायाम बाह्य के वायु कायु का, का बाहर निशने प्रश्वासों की गति का जो विच्छेद श्वास प्रश्वास दोनों का अभाव स्व प्राणायाम कह बाह वायुनों लू की ग्रहिस्तम मन दिन की श्वास अटार लूनी वायुनों बैठक को వదులుతాము దీనికి ప్రశ్వాస అంటారు ఈ శ్వాస ప్రశ్వాసల యొక్క గతి నిరోధించుట శ్వాస ప్రశ్వాసల యొక్క అభావము దానికి ప్రాణాయామం అంటారు ఈ ప్రాణాయామం కూడా బాహ్య ఆభ్యంతర స్తంభ వృత్తి భేదితే స్వ ప్రాణాయా బాహ్య ప్రాణాయామము అంతర ప్రాణాయామము మరియు స్తంభం అంటే కుంభక ప్రాణాయామం రేచక పూరక కుంభకములని కూడా అంటారు జహా ప్రశ్వాస పూర్వక గతీక అభావ హోవే సో బాహ్య ప్రాణాయామే ఎప్పుడైతే మనము లోని వాయువును బయటకు వదిలి బయట వాయువును బయటనే నిలిపి ఉంచినట్లయితే అది బాహ్య కుంభకము లేదా బాహ్య ప్రాణాయామం అంటారు ఇక బాహ్య వాయువును లోనికి పీల్చుకుని లోనినే స్తంభించినట్లయితే జహా శ్వాసపూర్వక గతీక అభావే సో ఆభ్యంతర ప్రాణాయామే ఇది ఆభ్యంతర కుంభకము అభ్యంతర ప్రాణాయామం అంటారు ఇక జహా శ్వాస ప్రశ్వాసు గతీక పాశాన్ని విసే గేరే తప్త జలికే సర్వహోరత సంకోచి న్యాయ ఏక కాలమే అభావ్ హోవే సో తృతీయ స్తంభ వృత్తి రూప ప్రాణాయామే ఎప్పుడైతే రెండిటిని కూడా నిరోధించి కుంభకం చేసినట్లయితే అది కుంభక ప్రాణాయామము లేదా స్తంభ వృత్తి ప్రాణాయామం అంటారు ఈ సరిస్తే అనేక ప్రకారక ప్రాణాయామం అందులో కూడా ఇంకా అవంతర భేదాలు అనేకం ఉన్నాయి అవన్నీ మనకు యోగ శాస్త్రంలో తెలియబడతాయి జిజ్ఞాస ఉన్న చూసుకోవచ్చు ఎందుకంటే మనం వేదాంత గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సందర్భానుసారంగా దిశ మాత్రంగా తెలుసుకుంటున్నాం విస్తారంగా తెలుసుకోవాలంటే యోగ సూత్రాలను భాష్యము మరి తత్వారది యోగ వార్తకము ఇత్యాది టీకలు ఉన్నాయి వాటిని మీరు పరిశీలించవచ్చు ఇక ప్రత్యాహారం దేనికంటారు యోగ సూత్రము రెండు డ్యాష్ స్వ విషయ అసంప్రయోగే చిత్తూపానుకార ఇవ ఇంద్రియాణ ప్రత్యాహార శబ్దాది విషయానితే స్రోత్రాదికి ఇంద్రియానికి నిరోధకు ప్రత్యాహార కహత్ర తక్ చక్షు జిహ్వా గ్రాణ అనేటువంటి పంచ జ్ఞానేంద్రియాలకు విషయమైనటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాదుల నుండి ఇంద్రియాలను నిగ్రహించుట నిరోధించుట ఇది ప్రత్యాహారం అంటారు ప్రత్యాహ్రియంతే ఇది ప్రత్యాహార అంటే శబ్దాది విషయాల ఇంద్రియాలను విముఖం చేయుట నిరోధించుట ఇది ప్రత్యాహారం ఇక ధారణ అంటే యోగ సూత్రము విభూతి మూడో పాదము ఒకటో సూత్రము దేశ బంధ చిత్త అని చెప్పిన్నది నాభి చక్ర విషే వా హృదయ కమల విషే వా మూర్ధని విషే వా జ్యోతి విషే వా నాసికాకే అగ్ర విషే ఇత్యాది దేశాహ్య మూర్తి ఆదిక విషయ విషయ చిత్క వృత్తి మాత్రకరి జో బంధ్ అంటే బంధన్ సో ధారణ కయ్ అంటే చిత్తం ను కేంద్రీకరించుట ఏకాగ్రపరచుట ఇది ధారణ అంటారు నాభిచక్రం నందు హృదయ కమలం నందు మూర్ధస్థానం నందు మరి నాసికాగ్ర భాగం నందు మరియు ఏదైనా బాహ్య మూర్తి మొదలైనటువంటి వాటి నందు చిత్తమును ఏకాగ్రపరచటం దీనికి ధారణ అంటారు ఇక ధ్యానం దీనికంటారు మూడవ పాదము రెండవ సూత్రము తత్ర ప్రత్యేకతనత ధ్యానం అన్నాడు చిత్తవృత్తిష్ ఏకతానత అన్య ప్రత్యూపు అంతరాయుష రహిత సదృశ ప్రవాహ ధ్యాన్ కయ అంటే ఒకే లక్ష్యం నందు చిత్త వృత్తుల యొక్క సంతానం ను తిరస్కరించి కేవలం ధ్యేయాకార వృత్తుల యొక్క ప్రవాహము సంతానమును కొనసాగించుట దీనికి ధ్యానము అంటారు అత్యవృత్తి రూప అంతరాయ సహిత ప్రత్యేక అభిన్న బ్రహ్మ విషయ చిత్క ప్రవాహ ధ్యాన్ కయే ధ్యానము నిధిధ్యాసనము యొక్క లక్షణము ఒకే తిరిగా ఉంటుంది యథా నివాతస్థో నేంగతే సోపమా భగవంతుడు చెప్పినట్టు ఇక సవికల్ప సమాధి ఎనిమిదవ అంగం విభూతి పాదం మూడవ సూత్రం తదేవ అర్థమాత్ర నిర్భాసం స్వరూప శూన్యం ఇవ సమాధి సంస్కార సంస్కారీ ప్రకటత పూర్వక అంతఃకరణక ఏకాగ్రత రూప పరిణామం సమాధి కయో సమాధి సవికల్ప నిర్వికల్ప భేదిత దోభాంతిక అనాత్మాకార వృత్తులను తిరస్కరించి మరియు నిరోధ రూప సంస్కారాలను అంటే కేవలం ధ్యేయాకార సంస్కారణ అంతఃకరణ వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏకాగ్రపరచి అంతర్ముఖమై ఉండుట ధ్యేయాకార వృత్తులు కలిగి ఉండుట ధ్యానం యొక్క పరిపక్వ అవస్థనే సమాధి ధ్యాతృధ్యానే పరిత్యజ క్రమధ్యేక గోచరం నివాత దీపవ చిత్తం సమాధి రవిదీయతే అని సవికల్ప సమాది యొక్క లక్షణం శ్రీ విద్యారాయణ గురుదేవులు మొదటి ప్రకరణంలో చేసి ఉన్నారు కదా ఆ ప్రకారంగా అంటే బ్రహ్మరూప రూప గాని లేదా ఇతర మొదలైనటువంటి వాటి అందు కాని అన్య వృత్తులను నిరోధించి కేవలం ధ్యేయాకారంగా వృత్తుల యొక్క ప్రవాహాన్ని నడిపించడము దీనికి ధ్యానము అంటారు ఆ సమాధి కూడా రెండు ప్రకారాలు సవికల్ప సమాధి మరియు నిర్వికల్ప సమాధి జాత ధ్యానము ధ్యేయమైనటువంటి త్రిపుటి భానముంటుంది సవికల్పంలో ఇక జాత ధ్యానము ధ్యేయమైనటువంటి త్రిపుటి భాన రహితం ఉంటుంది నిర్వికల్పంలో ఈ ప్రకారంగా త్రిపుటికే భాన సహిత సవికల్పహే త్రిపుటికే భాన రహిత నిర్వికల్పహే ఈ విధంగా సవికల్ప నిర్వికల్ప భేదం చేత రెండు ప్రకారాలుగా ఉంటుంది చెప్పి ఇవి మొత్తము ఎనిమిది అంగాలు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానము సమాధి ఈ ఎనిమిది యోగమునకు అంగములు అని చెప్పబడ్డాయి ఇసరీ తీసే కహేజే యమాధిక అష్టాంగ ఏ ఉపరతికే సాధనే ఈ ఎనిమిది అంగాలే మనం చెప్పుకుంటున్నటువంటి ఉపరతికి సాధనములు హేతువులు అని తెలుసుకోవాలి ఇక ఉపరతి యొక్క స్వరూపం ఏమిటి అది పన్నెండో టిపణలో చెప్తున్నాడు సవికల్ప నిర్వికల్ప సమాధికే అభ్యాసకరి జో ప్రమాణ విపర్య వికల్ప నిద్ర అవరు స్మృతి రూపు పంచ వృత్తిక నిరోధు హోవే సో ఉపరతీక స్వరూప హే వృత్తయ పంచతయ అనంటూ ఏ సూత్రంలో ఒకటో పాదంలో ఐదో సూత్రంలో చెప్పినాడు వృత్తులు ఐదు ప్రకారాలుగా ఉంటాయి మొట్టమొదటి సూత్రమేది అత యోగాను శాసనం యోగా శాస్త్రాన్ని చెప్పడకు ప్రారంభిస్తున్నాను అంటూ అక్కడ అధికార సూత్రం ప్రారంభం చేసినాడు రెండవ సూత్రంలో ప్రయోజనం చెప్పినాడు యోగ చిత్త వృత్తి యోగం చేస్తే ఏమవుతుంది అంటే యొక్క నిరోధం అన్నాడు ఆ చిత్త ఎన్ని ప్రకారాలు అంటే వృత్తయ పంచతయ అనంటూ ఐదో సూత్రంలో చెప్పినాడు ఆ ఐదు వృత్తులు ఏదేవి అని అంటే ఆరో సూత్రంలో చెప్పినాడు మొదటి పాదంలో ప్రమాణ విపర్య వికల్ప నిద్ర స్మృతయ అని అంటూ ఐదు రకాల వృత్తులు చెప్పినాడు ఈ ఐదు రకాల వృత్తుల యొక్క నిరోధం ఏదైతే ఉందో అది ఉపరతి యొక్క స్వరూపము అని శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు చెప్పారు ఇక దాని ఫలము వ్యవహార సంక్షయ అంటూ మూలంలో చెప్పాడు సకల వ్యవహారాలు సమసిపోవడమే ఉపరతి యొక్క ఫలము అని చెప్పినాడు ఏ విధంగా సుశక్తిలో సకల వృత్తులన్నీ సకల వ్యవహారాలన్నీ సకల వ్యాపారాలన్నీ కూడా నివృత్తమై తూష్ణీయస్థితిలో ఉంటాడు అట్లా ఉండడము ఉపరతి యొక్క ఫలము అని చెప్పబడింది ఇప్పుడు రెండు శ్లోకానికి అవతారిక యాభై అంకం చూడండి కిమే తెధాన్యం ఉత నా ఇత్యాశంక్య అయితే వైరాగ్యము బోధ ఉపరతి ఈ మూడు సమానంగా మూడు ప్రధానమైన వాటిలో వ్యత్యాసముందా అని విధంగా శంక కలిగినప్పుడు శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు తత్వబోధ ప్రధానం సత్ సాక్షాన్మోక్ష ప్రధాత్వత బోధోపకరి వేత వైరాగ్యోపరమావు భౌ తత్వబోధ ప్రధానం సత్ ఈ మూడిట్లో తత్వబోధ ప్రధానమైనటువంటిది ముఖ్యమైనటువంటిది ఎందుకు సాక్షాత్ మోక్ష ప్రదత్వత అంటే జ్ఞానం జ్ఞానాదేవత ప్రకారంగా కైవల్యమునకు అనగా మోక్షమునకు సాక్షాత్సాధనము జ్ఞానము తత్వబోధ ఎందుకు మోక్షానికి ప్రతిబంధకం ఏమిటి అంటే అజ్ఞానం ఆ అజ్ఞానానికి బాధకం ఎవరు అంటే జ్ఞానం జ్ఞానం అజ్ఞాన నివర్తకత్వాత్ జ్ఞాని అదు తద జ్ఞానం ఏసాం నాశితమాత్మన అని చెప్పిన ప్రకారంగా అజ్ఞానానికి విరోధి జ్ఞానం కాబట్టి మోక్ష ప్రతిబంధకమైనటువంటి అజ్ఞానాన్ని నాశనం చేయుటకు జ్ఞానమే ఏకైక సాధనము కాబట్టి మోక్షానికి సాక్షాత్ సాధనము జ్ఞానం కాబట్టి ఇది ప్రధానమైనటువంటిది ఈ మూడిట్లో వైరాగ్యము బోధ మరియు ఉపరతి ఈ మూడిట్లో తత్వ బోధ ప్రధానమైనటువంటిది ఎందుకు సాక్షాత్ మోక్ష ప్రదత్వత సాక్షాత్ మోక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి తత్వబోధ ఈ మూడిట్లో ప్రధానమైనటువంటిది ఇక వైరాగ్య ఉపరమౌ ఉభౌ వైరాగ్యము ఉపరతి ఈ రెండు బోధోపకారినవుత బోధకు ఉపకారకములు ఉన్నాయి అంటే బోధకు సాధనాలు ఉన్నాయి వైరాగ్యం ఉపరతి బోధకు సాధనాలున్నాయి బోధ మోక్షానికి సాక్షాత్ సాధనం ఉన్నది అందుకని బోధ తత్వబోధ ఏదైతే ఉందో ఇది ప్రధానం ఉన్నది ఆ ప్రధానమైనటువంటి తత్వబోధకు వైరాగ్య ఉపరతులు సాధనాలు ఉన్నాయి యాభై నాలుగో అంకం చూడండి బోధకు ప్రధాన సాధనం అని ఎందుకు ప్రమాణమిచ్చి చెప్తున్నాడు చూడండి తమేవ విధిత్వ అతి మృత్యుమేతి నాణ్య పంత విద్యతే అయ్య శ్వేతశ్వేత రూపనిషత్తు మూడు డాష్ ఎనిమిది మరియు ఆరు డాష్ లో కూడా ఉంది అయనాయ అంటే మోక్ష గమనాయ అన్య పంత నా విద్యతే వేరే మార్గం లేదు మరి ఏమిటి మార్గము అంటే తమేవ విధిత్వ అతి మృత్యుమేతి అంటే తమ్ ప్రత్యేక భిన్న పరమాత్మను విధిత్వ ఆ ప్రత్యేకమైన పరమాత్మను తెలుసుకుంటేనే ఈ మృత్యువును తరిస్తాడు అంటే మోక్షాన్ని పొందుతాడు అందుకని మరి ఇక్కడ విధిత్వ అని చెప్పినాడు కాబట్టి విధి విధ జ్ఞానే జ్ఞానమే ఏకైక సాధనము అని చెప్పినట్లయింది అన్యత్రా అన్యత్ర కూడా దేవం జ్ఞాత్వా సర్వపాహాని అని చెప్పడం జరిగింది శ్రేతాశ్వతలోనే అదే విధంగా జ్ఞాన దేవత అని చెప్పింది ఉన్నది వృత్తే జ్ఞానాన్ని నముక్తి అని చెప్పింది ఉన్నది కాబట్టి జ్ఞానమే ఏకైక సాధనము మోక్షానికి అజ్ఞాన నివృత్తి ద్వారా అందువల్ల జ్ఞానము తత్వబోధ చాలా ప్రధానమైనటువంటిది ఇది శృతి ఇత్యర్థ ఈ శృతి తత్వబోధ చేతనే మోక్షం ప్రాప్తమవుతుందని చెప్తున్నందువలన తత్వబోధనే ఈ మూడింటిలో ప్రధానమైనది ఇక వైరాగ్యము ఉపరతి మొదలైనది తత్వబోధకు సాధనాలు ఉన్నాయన్నట్టు కూడా ఇతర వస్తు ఉపకార రెండు ఏవైతే అవి తత్వబోధకు ఉపకారకములు ఉన్నాయి సాధనాలు ఉన్నాయి అని కూడా మనకు శృతి మాత్రుతోంది ఉండకోపనిషత్తు ఒకటి డాష్ రెండు బ్రాహ్మణో నిర్వేద మాయ నాశ్య కృతేన తద్విజ్ఞానార్థం సగురుమేవ శాంతో దాంత ఉపరతి తితిక్షు సమాహితో భూత్వ ఆత్మన్యవ ఆత్మానం పశ్చేత్ ఇది శృతి భవగమ్యతే రెండు శృతులు ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా బ్రాహ్మణో నిర్వేద మాయా నాస్తి కృతృతే గురుమేవాభి గచ్చేది ఇంత పర్యంతం ముండక శృతి ఇక శాంతోదాంత ఉపరతి తితిక్షు సమాహితో భూత ఆత్మ ఆత్మానం పశ్చాత్ అనేది బృహధర్ణకు ఉపనిషత్తు నాలుగో డాష్ నాలుగు ఈ రెండు శృతుల ద్వారా ఉపరతి మరి వైరాగ్యము ఇవి బోధకు ఉపకారకములు ఉన్నాయి సాధనములు ఉన్నాయి అని చెతున్నాయి సమము దమము శాంతం అంటే సమము దాంతం అంటే దమము ఊపరతి తితిక్ష మరి సమాధానము ఇవన్నీ కూడా సమాలి షట్క సంపత్తి ఏవైతే చెప్పబడ్డాయి బోధకు సాధనాలున్నాయి అట్లే బ్రాహ్మణు నిర్వేదయాస్ నిర్వేదం అంటే వైరాగ్యం ముముక్షు పురుషునికి బ్రహ్మాణం వేదితం ఇచ్చతీతి బ్రాహ్మణ వర్ణం చేత బ్రాహ్మణుడు కాదు బ్రహ్మణు తెలుసుకోవడానికి ఇచ్చగించిన వాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు వైరాగ్యాన్ని పొంది అకృత నా కృతేన అని తెలుసుకుంటాడు అకృతం అంటే మోక్షం నిత్య సిద్ధం స్వత మోక్షము కృతం అంటే కర్మ కాదు అని తెలుసుకొని తదితాహ కర్మ చితో లోక క్షీయే ఏమేవా మూత్రపుణ్య చితో లోక ఆ బ్రహ్మ లోక పునరావర్తిను అర్జన తీతం భక్త స్వర్గ లోకం విశాలం క్షీణపుణ్యామర్త లోకం విశాంతి అని శృతి స్మృతులు చెప్పిన ప్రకారంగా బాగా విచారించి లోక లోకాంతరాల్లో ఉన్నటువంటి సుఖపు భోగాలను బాగా విచారించి ఇవన్నీ కూడా పునరావర్తి శీలములే మళ్ళీ జన్మవర్ణ రూప సంసారానికి హేతువులే అని బాగా విచారించి అనిత్యమైనటువంటి సుఖాలు అవసరం లేదు నిత్యమైనటువంటి మోక్షం కావాలి ముముక్ష నిర్వేదాన్ని పొంది ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్ నిర్వేదం అంటే వైరాగ్యం వైరాగ్యాన్ని పొంది ఆత్మజ్ఞానాన్ని పొందడానికి గురుమేవ అభిగచ్చేత్ గురువునే చేరుకుంటాడు అని చెప్పింది అంటే ఇక్కడ ఉండక స్మృతి ద్వారా వైరాగ్యం చెప్పబడింది మరియు బృదర్ణిక స్మృతి ద్వారా ఉపరతి చెప్పబడింది ఈ వైరాగ్యం ఉపరతులు రెండు కూడా జ్ఞానానికి సాధనాలు అని మనకు శృతుల ద్వారా తెలుస్తున్నందువలన తత్వ బోధ ప్రధానం ఉన్నది వైరాగ్యం ఉపరతులు ఇవి బోధకు ఉపకారకములు ఉన్నాయి అని రెండు శ్లోకానికి వ్యాఖ్యలను తెలుసుకున్నాము ఇప్పుడు ఉత్తర శ్లోకానికి అవతారిక యాభై ఐదో అంకము సహవర్తంతే వీధ్యంతే క్వచిత్ క్వచ్చిత్ ఇంతకు పూర్వమే మనము ఇదే చిత్ర దీపంలో శ్లోకంలో చెప్పుకున్నాం వైరాగ్యము బోధ మరియు ఇవి తరచుగా ఒక్కోసారి ఒక్కొక్కరిలో ప్రస్ఫుటంగా మూడిటికి మూడు ఉంటాయి కొందరు కొందరులో వియుధ్యంతే రెండు మాత్రమే ఉండొచ్చు ఒకటి మాత్రమే ఉండొచ్చు ఈ విధంగా కూడా ఉంటాయి అని మనము రెండు శ్లోకంలో చెప్పుకున్నాం కదా ఆ విషయాన్ని స్మరిస్తూ పచిత్ ఖచ్చిత వియుధ్యంతే అని ఎందుకు చెప్పబడింది అన్ని ప్రస్ఫుటంగా ఎందుకు ఉండవు ఆ కారణం చెప్తున్నాడు రెండు వందల ఎనభై రెండో శ్లోకం చూడండి క్రయోప్యత్యంత పక్వాచేత్ మహత ఫలం దురితేన చివరి ఎందైతే అనేక జన్మల యొక్క పుణ్య పుంజము ఫలోన్ముఖమైనప్పుడు వైరాగ్యము ఉపరతి అనేటువంటి తపస్సు అది పరిపక్వమైనప్పుడు అతనికి మూడిటికి మూడు విద్య మనం ఉంటాయి అతనులో త్రయో అత్యంత పక్వ మూడిటికి మూడు ఉంటాయి అది అత్యంత పుణ్యము సంపాదించుకున్నటువంటి వానికి అందరూ పుణ్యాత్ములే కానీ కించిత్ తరతమ భావం ఎందుకంటే ఒక్కోసారి కొందరు మహాత్ములకు ప్రారంభం ప్రతిబంధకంగా నిలుస్తుంది అటువంటి ఈ మూడిట్లో కించిత్ తరతమ భావము ఏర్పడుతుంది ఒకరిలో రెండు ఉంటాయి ఒకరిలో ఒకటి ఉంటుంది కొందరిలో మూడిటికి మూడి ఉంటాయి ఈ విధంగా దురితీన అంటే పాపం చేత క్వచిత్ కించిత్ కదాచిత్ ఒక్కోసారి కించిత్ కాలం ఒక్కొక్కరి అందు ప్రతిబద్ధం అవుతాయి ఈ మూడిటిలో ఒకటి రెండు ప్రతిబద్ధం అవుతాయి అంటే తిరోదానం అవుతాయి కొన్ని మాత్రమే విద్యమానమై ఉంటాయి అని శ్లోకార్థం తెలుసుకున్నాము యాభై అంకం చూడండి అనేక జన్మార్జిత పుణ్యపుంజ పరిపాకే త్రయాణం సహభావ భవతి అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యపుంజం పరిపక్వం అయినప్పుడు మూడిటికి మూడు ఆ పుణ్య పురుషులలో ఉంటాయి వైరాగ్యము బోధ ఉపరతి అన్యతాతు ప్రతిబంధక పాప అనుసారేణ పురుష విశేషే కాల విశేషేనా కష్టచిత్ ప్రతిబంధ భవతి ఇది భావ ఇక కొందరులో ప్రతిబంధక రూప పాపము యొక్క అనుసారంగా కొందరి పురుషుల్లో కొన్ని కాలాల్లో కొన్ని కొన్ని ప్రతిబంధించబడతాయి మురిట్లో ఏదన్నా ఒకటి ప్రతిబద్ధం అవుతాయి అని చెప్పింది ఉన్నది త్రాపి తత్వజ్ఞాన ప్రతిబంధే మోక్ష నాస్తి ఇక ఈ మూడిట్లో తత్వబోధకు ప్రతిబంధకం గనక నిలిచినట్లయితే అది ప్రతిబద్ధమైనట్లయితే మాత్రం మోక్షం కలగదు అని చెప్తూ ఉన్నాడు వైరాగ్యోపరతి పూర్ణే బోధస్తు ప్రతిబ్యతే ఎస్య తోక్షోస్తి పుణ్యలోకస్త వైరాగ్య ఉపరతి పూర్ణే బోధస్థు ప్రతిబద్ధ్యత వైరాగ్యము ఉపరతి పూర్ణంగా ఉన్నాయి కాని బోధస్తు ప్రతిబద్ధతే కించిత్ అతని ప్రారంభం ఉండి ఉండవచ్చు బోధకు అంటే జ్ఞానానికి అది ప్రతిబంధకం అయ్యింది అనుకో అప్పుడు మోక్షం మాత్రం కలగదు ఎందుకు మోక్షానికి సాక్షాత్ సాధనం జ్ఞానము ఆ జ్ఞానమే ప్రతిబద్ధం అయితే మోక్షం ఎట్లా కలుగుతుంది జ్ఞానం ప్రతిబంధించబడితే అజ్ఞానం నివృత్తి కదా అజ్ఞానానికి బాధకం జ్ఞానము ఆ జ్ఞానమే ప్రతిబంధించబడినట్లయితే ప్రతిబద్ధమైనట్లయితే అజ్ఞానం నివృత్తి కాదు అజ్ఞానం నివృత్తి కాకపోతే మోక్షం కలగదు అందుకని బోధ ప్రతిబద్ధమైతే మోక్షము కలగదు వైరాగ్య ఉపరతులు ప్రస్ఫుటంగా ఉన్నాయి పూర్ణంగా ఉన్నాయి కానీ మోక్షం మాత్రం కలగదు ఎందుకు బోధకు ప్రతిబంధకం ఉండడం ఈ విధంగా యశ వైరాగ్యోపరతి పూర్ణే బోధహాతు ప్రతిబద్ధతే ఇవనికైతే వైరాగ్య ఉపరతులు పూర్ణంగా ఉన్నాయి కానీ బోధ అయితే ప్రతిబద్ధమైంది తిరోధానమైంది తిరస్కరింపబడింది తస్స మోక్ష నాస్తి అతనికి మోక్షము కలగదు అని చెప్పినాడు అప్పుడు శిష్యుడు అంటాడు తరిహి వైరాగ్యాలు సంపాదన నిష్ఫలం ఇత్యాశంక్య అయితే స్వామీజీ మరి ఇక జ్ఞానము ప్రతిబద్ధమై మోక్షము కలగదో అప్పుడు ఇక పరిపూర్ణమైనటువంటి వైరాగ్య ఉపరతుల యొక్క ఉపయోగం ఏమి అవి ఉండి కూడా ఏం లాభం అని ఈ విధంగా శంకగలిగితే దానికి సమాధానంగా శ్రీ గురుదేవుడు సమాధానం చెప్తున్నాడు భగవద్గీత ప్రమాణం ఇచ్చి ప్రాప్య పుణ్యకృతం లోకా భ్రష్టోభిజాయతే అథవా యోగి నామే కులే ధీమ తాం ఏ తిర్లభ తరం లోకే జన్మయ్యం అని అంటూ శ్రీమద్భగవద్గీత ఆరు నలభై ఒకటి నలభై రెండు అయితే తత్వబోధ కలగలేదు తత్వబోధకు ఏదో ప్రారంధము ప్రతిబంధకం అయింది అందువల్ల తత్వబోధ కలగలేదు కాబట్టి మోక్షమైతే ఇతనికి ప్రాప్తం కాదు మరి అంత మాత్రం చేత వైరాగ్యము ఉపరద్ధులు వ్యర్థమైపోతాయా అంటే లేదు లేదు వాటికి ప్రయోజనం కూడా ఉంది అంటాడు ఏమిటి ఆ ప్రయోజనము అంటే కృతాం లోకాన్ ప్రాప్య శాశ్వతీ సమాహ ఉషిత్వ శుచీనాం శ్రీమతాం గే యోగ భ్రష్టోభి జాయతే ఉత్తమ లోకాలకు వెళ్తాడతాడు ఉత్తమ లోకాలకు వెళ్ళి తన పుణ్యం ఉన్నంత వరకు అక్కడ లోకాలలో ఉషిత్వ అక్కడ నివసించి శాశ్వతీ సమాహ చాలా కాలం అక్కడ పుణ్య భోగాలను అనుభవించి తిరిగి మళ్ళీ శుచీనాం శ్రీమతాం గేహే శుచిర్భూతులైనటువంటి శ్రీమంతుల ఇండ్లల్లో లేదా యోగుల ఇండ్లల్లో జన్మించి పూర్వ జన్మార్జిత సాధన బలము చేత అతడు వివసుడయి మళ్ళీ అధ్యాత్మ మార్గంలో ప్రవేశించి ఉత్తర సాధనాలను చేసి మళ్ళీ జ్ఞానాన్ని పొంది ముక్తుడవుతాడు పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే యవస్వపి సహా జిజ్ఞాసురభి యోగ సబ్ద అని భగవంతుడు చెప్పిన ప్రకారంగా పూర్వాభ్యాస బలము చేత పునః మళ్ళీ ఈ శిష్యురభూతులైనటువంటి యోగుల యునులలో శ్రీమంతుల ఇనులలో పుట్టి అతడు ఉత్తర సాధనాలు చేసి ధన్యుడైతాడు ముక్తుడైతాడు అని చెప్పింది కాబట్టి అతని యొక్క వైరాగ్య ఉపరతులు పరిపక్వం అయినప్పుడు బోధ గలగకపోతే వాటికి వ్యర్థత ఆపత్తి వస్తుంది కదా అనేటువంటి శంక చేయరాదు వాటికి ప్రయోజనం కూడా ఉంది అని చెప్పినాడు తపోబలాత్ వైరాగ్య ఉపరత్ వైరాగ్య ఉపరతులు అనేటువంటి పరిపక్వం కాబట్టి అదే తపస్సు ఆ తపోబలం చేత పుణ్యలోకానికి వెళ్ళి అక్కడ కాలం ఉండి మళ్ళీ తిరిగి వస్తాడు యోగుల ఇండ్లల్లో శుచర్భూతమైనటువంటి శ్రీమంతుల ఇళ్ళల్లో జన్మించి ఉత్తర సాధనాలు చేసి మళ్ళీ అతడు జ్ఞానాన్ని పొంది జ్ఞానం ద్వారానే ముక్తుడవుతాడు మోక్షం కలగాలంటే జ్ఞానమే కావాలి జ్ఞానం కలిగి ముక్తుడవుతాడు అని చెప్పింది ఉన్నది అంకం వైరాగ్య ఉపరత్యోహోస్తు ప్రతిబంధే జీవన్ సుఖం నా సిద్ధ్యతి ఇహ అయితే ఒకనొక పుణ్య పురుషునికి బోధ కలిగింది అయితే వైరాగ్య ఉపరతులు కించిత్ న్యూనమున్నాయి అప్పుడు ఎలా ఉంటాడు అంటే బోధ కలిగింది కాబట్టి అతడు ముక్తుడే జ్ఞానం చేత అజ్ఞానం నివర్తింపబడి ముక్తుడవుతాడు కానీ ఈ వైరాగ్యము ఉపరతులు ప్రస్ఫుటంగా లేవు కావున అతనికి జీవన్ముక్త విలక్షణానందానికి హేతువులు కావు జీవన్ముక్త విలక్షణానందం దొరకదు అయినా గాని ముక్తుడే అతడు అని చెప్తున్నాడు పూర్ణే బోధే తదన్యోధ్వ ప్రతిబద్ధోదా తదా వినిశ్చిత బోధే పూర్ణే పరిపూర్ణంగా బోధ కలిగింది ముక్తుడైపోయినాడు తదు అన్యోధ్వ ఇక ఆ బోధ అన్యమైనటువంటి వైరాగ్యం ఉపరితి రెండేవైతే ఉన్నాయో అవి యదా ప్రతిబద్ధవు ఎప్పుడైతే అవి ప్రతిబంధించబడతాయో తిరోధానం అవుతాయో అంటే కించిత్ నూనంగా ఉంటాయంతే తదా మోక్ష వినిశ్చిత అయితే వైరాగ్య ఉపరధులు కించిత్ న్యూనంగా ఉన్నాయి తత్వబోధ మాత్రం కలిగింది తత్వబోధ కలిగింది కాబట్టి బోధ చేత అజ్ఞానం నివృత్తి ద్వారా మోక్షమైతే కలిగింది మోక్షం వినిశ్చిత మోక్షం నిశ్చితము దృష్ట దుఃఖం నా నశతి కానీ జీవన్ముక్త విలక్షణ ఆనందం మాత్రం దొరకదు కలిగే దుఃఖాలు మాత్రం కలుగుతూనే ఉంటాయి ఇది బోధ యొక్క ఫలము అయితే వైరాగ్య న్యూనంగా ఉన్నా కానీ విలక్షణానందం దొరకదు కానీ ముక్తి మాత్రం సిద్ధం అది నిశ్చితం అంటాడు పదమూడో టిఫనం చూడండి వైరాగ్య ఉపరతి రూపు బోధికే సాధనకు పాయికే జో బోధుకు నెహీ పాయా హే సో పురుషు యోగ భ్రష్టి హై వైరాగ్య ఉపరతులు ఉన్నాయి కాని బోధ కలగలేదనుకోండి బోధకు సాధనాలు వైరాగ్య ఉపరతులు ఉన్నాయి కానీ బోధ మాత్రం కలగలేదు అది ప్రతిబద్ధం అయింది కించిత్ ప్రారంభ విశేషం చేత బోధ అంటే తత్వజ్ఞానం ప్రతిబద్ధం అయింది కానీ వైరాగ్య మాత్రం ప్రస్ఫుటంగా ఉన్నాయి అయితే అతనికి మోక్షం మాత్రం దొరకదు మరి ఏమైతే యోగ మళ్ళీ పునర్జన్మకు వస్తాడు అయితే గీతాకే శిష్టాధ్యాయయుక్త యోగ భృష్టికి గతికు వైరాగ్య వల్ల పురుషు అవుతాయి యోగ భ్రష్టుడు యొక్క వివరణ యోగభ్రష్ఠుని యొక్క విచారణ శ్రీమద్ భగవద్గీత ఆరో అధ్యాయంలో ఏదైతే చేయబడిందో అక్కడ ఈ వైరాగ్య ఉపరతులు ప్రస్ఫుటంగా ఉన్నటువంటి వాడు బోధ కలగని వాడు అతడు యోగ జన్మిస్తాడు అని చెప్పింది ఇక అరవై అంకం చూడండి ఇదానీ వైరాగ్యాది అమ్మ అవధిం దర్శయతి ఇంత దగ్గర వైరాగ్యము బోధ అంటే తత్వబోధ మరియు ఉపరతి ఈ మూడింటికి హేతువులు స్వరూపము ఫలం చెప్పినాడు అవధి చెప్పలేదు అవి ఎప్పుడు సమాప్తమైతే చెప్పలేదు ఆ అవధి ఇప్పుడు రెండు శ్లోకాల ద్వారా చెప్తున్నాడు రెండు శ్లోకం చూడండి బ్రహ్మ లోక తృణీకారు వైరాగ్యశర్మత దేహాత్మవత్ పరాత్మత్వ ధార్థ సమాప్యతే సుక్తివత్ విస్మృతి సీమ భవేదు పరమ దిశ నయా వినిశ్చేయం తారతమ్యం అవాంతరం రెండు శ్లోకాల్లో మూడిటి యొక్క అవధి చెప్పినాడు బ్రహ్మలోక తృణీకారో వైరాగ్యశ అవధి మత బ్రహ్మలోక పర్యంతం కూడా సకల లోక లోకాంతరాల్లో ఉన్నటువంటి సకల భోగాలను కూడా తృణీకారం చేసేవాడు గడ్లి సమానంగా భావించేవాడు లేదా జగద్గురు శంకరాచార్యులు చెప్పిన ప్రకారంగా యథైవ కాక వైరాగ్యం తధ్య నిర్మలం అని చెప్పాడు కదా కాక విష్టవలే విష్ఠె భావించి సకల భోగాలను త్యాగం చేయుట ఇది వైరాగ్యం యొక్క అవధి అంటాడు ఇక జ్ఞానం యొక్క అవధి దేహాత్మవత్ పరాత్మత్వ ధార్డ్యే బోధ సమాప్యతే దేహాత్మ జ్ఞానవత్ జ్ఞానం దేహాత్మ జ్ఞాన ఆత్మన్యవ భవ్య సన్ని ముత్యతే అని అంటూ వరాహోపనిషత్తు రెండు అరవై చెప్పిన ప్రకారంగా అదే శ్లోకాన్ని ఉపదేశ సహసంకరులు కూడా తీసుకున్నారు మరియు పంచదశలో కూడా విద్యారణ్య గురుదేవులు కూడా తీసుకున్నారు అంటే అజ్ఞాన దశలో ఈ దేహాదులందో ఆత్మత్వ బుద్ధి ఎంత దృఢంగా ఉండిందో అటువంటి దృఢ బుద్ధి దేహాత్మ భావం పోయి బ్రహ్మాత్మ భావం కలిగినట్లయితే అది దృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానం యొక్క అవధి అని బోధ యొక్క అవధి చెప్పబడింది ఇక ఉపరతి యొక్క అవధి ఏది అని అంటే సుక్తి వద్ విస్మృతి సీమ సుషుక్తిలో ఏ విధంగా సకల వ్యవహారాలను సంపూర్ణ ప్రపంచాన్ని స్థూల సూక్ష్మ ప్రపంచాన్ని విస్మరణం పొంది కేవలం తూష్ణస్థితుడే ఏ విధంగా ఉంటాడో అటువంటి స్థితి జాగ్రత్తలో కలిగితే అది ఉపరతి యొక్క అవధి అంటే ఇటువంటి స్థితిలోకి చేరుకున్నటువంటి వాడు స్వయంగా భోజనం చేయలేడు స్వయంగా స్నానాదులు చేయలేడు తన యొక్క వ్యాపారాలు ఏవి కూడా చేయలేడు శిష్యులు విద్యార్థులు భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా అతని యొక్క బాగోగులు చూసుకునబడతాయి అతడు రక్షింపబడతాడు అంతేగాని స్వయంగా తాను ఏ వ్యాపారాలు చేయడు ఆ విధంగా పూర్వము చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు అతన్ని మేము దర్శించలేదు గాని ఇట్లాంటి అవస్థలో ఉండే అని విన్నాము మేము అంటే అది ఉపరతి యొక్క పరిపూర్ణ స్థితి అవధి అన్నమాట ఇంకా తాను ఏ వ్యాపారం కూడా చేయలేడు భోజనం కూడా చేయలేడు స్నానం చేయలేడు ఏమీ చేయలేడు తినిపిస్తే తింటాడు పడుకోబెడితే పడుకుంటాడు స్నానం చేపిస్తే చేసుకుంటాడు అంతే ఏ వ్యాపారాలు కూడా ఉండవు అది ఉపరతి యొక్క అవధి అని చెప్పింది అయితే ఈ ప్రకారంగా మూడింటి యొక్క అవధి చెప్పినాము అందులో తరతమ భావం కూడా ఉండవచ్చు అది మేమే అనుభవాన్ని బట్టి తెలుసుకోవాలి అని దిశ మాత్రం చేశామని మనకు కేవలం అతి దేశం గ్రంథకర్త అనయా దిశ ఈ దిశ చేత అంటే ఈ సూచన ప్రయాంగమే చెప్పినాము మీ అనుభవాన్ని బట్టి నిశ్చయం చేసుకోండి అని అతి దేశం చేసినాడు అంకం చూడండి అవాంతర తారతమ్యం స్వ స్వబుద్ధి నిశ్చయం ఇత్యాహ ఇంకా వాటిలో కూడా అవంతర తారతమ్యాలు ఉంటాయి మీమి బుద్ధిని అనుసరించి నిశ్చయించుకోండి అని చెప్పినాడు తర్వాత అరవై తొమ్మిదవ అంకము రెండు వందల శ్లోకానికి అవతారిక నను తత్వబోధవత అదిమత్వే వైషమ్యోపలంబాత్ జ్ఞానశాపి ముక్తిహేతుత్వం నిశ్చేత్వం నశక్యం ఇత్యాశంక్య రాగాదే వ్యాధ్యాదివద్ ఆరబ్ద కర్మ ముక్తి ప్రతిబంధకత్వం అసిద్ధం అత నా శాస్త్రదే విప్రతిపర్తవ్యం ఇత్యాహ శిష్యుడు శంక చేస్తాడు స్వామీజీ చుడు తత్వబోధ వతం అపి తత్వజ్ఞానం కలిగినటువంటి వారి కూడా రాగాదులు మాకు కనపడుతున్నాయి రాగము ద్వేషము కామము క్రోధము మొదలైనటువంటి వృత్తులు వారి యందు మాకు అలాంటప్పుడు మరి జ్ఞానశాపి ముక్తిహేతుత్వం నిశ్చయత్వం నశక్యం జ్ఞానం కలిగి కూడా ఏం ఉపయోగం స్వామీజీ పూర్వం కామన చేస్తున్నాడు కోరికలు కూడా కలుగుతున్నాయి క్రోధం కూడా వస్తుంది అతనికి మరి రాగాదులు కూడా ఉన్నాయి విషయాల ఎందు ప్రవృత్తుడవుతున్నాడు ఇలాంటి రాగ ద్వేషాలు కామ కూడా మాకు జ్ఞానుల్లో కనపడుతుంటే ఆ జ్ఞానం యొక్క ప్రయోజనం ఏమిటి స్వామీజీ అంటే జ్ఞానము ముక్తికి సాధనము కాదు అని నిశ్చయింపబడుతుంది అని ఈ విధంగా శిష్యుడు శంక చేస్తే లేదు బాబా ఈ రాగాదులు ఏవైతే జ్ఞానుల ఎందు మనకు కనపడుతున్నాయో అవి స్వఇచ్చ చేత కలగడం లేదు ప్రారంధ వశమున కలుగుతున్నవి ప్రారం ఆ విధంగా వాళ్ళను ప్రేరేపిస్తుంది అంతేగాని స్వ ఇచ్ఛ చేత వాళ్ళు ఆ విధంగా చేయడం లేదు విషయాల్లో ప్రవృత్తుడు లేదు విషయాలను కోరడం లేదు అది ప్రారంధాధీనంలో ఉండి చేస్తున్నారు అనిచ్ఛన్నపి వారినియ బలాదివ నియోజిత ఇచ్చ లేకున్నా కూడా అతడు విషయాల్లో లాగపడతాడు రాగాదులు కలుగుతాయి కోరికలు కూడా కలుగుతాయి ఎందుకు అని అంటే ప్రబల ప్రారంధం ఉన్నందులన అని చెప్పినాడు కాబట్టి ప్రారబ్ధ బలము చేత ఆ విధంగా రాగాదులు కలుగుతాయే గానీ స్వఇచ్ఛ చేత మాత్రం అతడు రాగాదులు చెయ్యడు విషయాలందు ప్రవృత్తుడు కాడు అందువల్ల ముక్తికి ఈ రాగాదులేమి ప్రతిబంధకములు కావు ఎందుకనంటే అతనికి గ్రంథి భేదం అయింది తాదాత్మ అధ్యాస నివృత్తం ఇక ప్రారంధానుసారంగా కొందరు నికృష్ట ప్రారంధం ఉంటుంది కొందరికి మధ్యమ ప్రారంధం ఉంటుంది కొందరికి ఉత్తమ ప్రారంధం ఉంటుంది వాళ్ళ ప్రారంధాలు నానా రకాలుగా ఉంటాయి కాబట్టి అలాంటి నికృష్ట ప్రారంభం కలిగిన వాళ్ళైతే ఈ రాగాదులు చేస్తారు అంటే విషయాదుల ప్రవృత్తులు అవుతారు విషయాలను కోరుతారు కూడా అందులో ఏమి హాని లేదు అవి మోక్షానికి ప్రతిబంధకములు కావు అందుకని జ్ఞానము చేత మోక్షము ఇది తథ్యము నిత్యము ఇది నిశ్చయము అంటాడు అత నా శాస్త్రత విప్రతిపత్తి అందుకని శాస్త్ర విషయంలో జ్ఞానుల విషయంలో మనము విప్రతిపత్తిని అంటే విరుద్ధం పొందరాదు అంటే ఈయన గిట్టెట్లున్నాడు ఆయన గట్టెట్లున్నాడు ఆయన జ్ఞానే కదా మరి జ్ఞానైతే విషయాల్లో ప్రవృత్తుడవుతున్నాడు అజ్ఞానుల వలే అని ఈ విధంగా మనము మోహం చెందరాదు అని విద్యారణ్య గురుదేవులు చక్కగా సమాధానం చెప్తున్నాడు రెండు శ్లోకం చూడండి ఆ రద్ధ కర్మ నానత్వాత్ వర్తనం తేన శాస్త్రత భ్రమతవ్యం పండితై ఆరబ్ద కర్మ నానత్వాత్ వాళ్ళ వాళ్ళ ప్రారంధ కర్మ భిన్న భిన్నంగా ఉంటుంది ఒకరికి నికృష్ట ప్రారంభం ఉంటుంది ఒకరికి మధ్యమ ప్రారంభం ఉంటుంది ఒకరికి ఉచ్చ ప్రారంధం ఉంటుంది దానిలో మనము ఏ విధంగా భ్రమ చెందరాదు వాళ్ళ ప్రారంధం అన్యథాన్యత నానా రకాలుగా ఉంటుంది కాబట్టి వర్తనం వాళ్ళ యొక్క వ్యవహారం కూడా భిన్న భిన్నంగా ఉంటుంది తేనా ఈ కారణం చేత పండితై పండితులైనటువంటి వాళ్ళు ముముక్షలు సాధకులు శాస్త్ర భ్రమితవ్యం శాస్త్ర విషయంలో జ్ఞానుల విషయంలో భ్రమ చెందకూడదు అని చెప్తూ ఉన్నాడు ప్రతిపత్వ్యం ఇది అత ఆహా సరే విప్రతిపత్తిని చెందరాదు అని చెప్పారు కదా మీరు మరి ఏ విధంగా మేము తెలుసుకోవాలి జ్ఞానుల విషయంలో అంటే ఉత్తర శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు స్వస్వ కర్మానుసారేణ వర్తాంతే యథ అవిశిష్ట సర్వ సమాముక్తి సమా ముక్తి స్థితి ఇప్పుడు స్వ స్వ కర్మానుసారేణ వాళ్ళు వాళ్ళ వాళ్ళ కర్మానుసారంగా యథాతథా వర్తం వాళ్ళక ప్రారంభ కర్మ ఏ విధంగా వాళ్ళను ప్రవృత్తులను చేస్తే ఆ విధంగా వాళ్ళు ఆయా వ్యవహారాల్లో ప్రవృత్తులు అయితే అవుతురుగాక కానీ సర్వబోధ అవిశిష్ట ముక్తి సమా ఇది వాళ్ళందరిలో కూడా వాళ్ళ వాళ్ళ ప్రారంభ కర్మ భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా వల్ల వల్ల వ్యవహారాలు భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా వారి వారి ప్రవృత్తి భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా జ్ఞానంలో మాత్రం అందరూ సమానులే కృష్ణో భోగి సుఖ త్యాగి రాజానవ్ జనక రాఘవ్ వశిష్ట కర్మకర్త ఏతే జ్ఞానిన సమాహుడు కృష్ణుడు భోగి ఉండే శుకుడు త్యాగి ఉండే జనకుడు శ్రీరామచంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు చక్రవర్తులు రాజులుగా ఉండిరి వారి వశిష్ఠుడు పురోహితుడుగా పనిచేసినాడు యజ్ఞయాగాది కర్మలు తాను చేస్తూ ఇతరులతో చేయించినాడు మరి వీళ్ళ యొక్క వ్యవహారం భిన్న భిన్నంగా ఉందా మరి భిన్న భిన్నంగా ఉన్నంత మాత్రం వాళ్ళ జ్ఞానులు కాదా ఏతే జ్ఞాని సమా వీళ్ళందరూ కూడా జ్ఞానంలో సమానులే అందరికీ ముక్తి సమానమే అందువల్ల వారి విషయంలో మనం భ్రమ అని శ్లోకం ద్వారా చెప్పినాడు డెబ్బై మూడవ చూడండి సర్వేశాం బ్రహ్మాహం జ్ఞానం ఏకాకారం నిరవధ్య బ్రహ్మ రూపేణ అవస్థానంచ సమానం ఇది భావ అందరిలో కూడా అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానము ఏకరీతిగా ఉంటుంది ఏ విధంగా సకల జీవులకు సుషిప్తులో సుఖము ఏకరీతిగా ఉంటుందా లేదా సుక్షిప్తి సుఖము అందరికీ భిన్న భిన్నంగా ఉంటుందా ఏకరీతిగా ఉంటుందా అందరు కూడా ఏకరీతిగా సుక్షిప్త సుఖాన్ని అనుభవించాల్సిందే అదే విధంగా మోక్షస్థితి కూడా అందరికీ సమానమే జ్ఞానము అందరులో సమానమే నిరవధ్యం నిర్దిష్టమైనటువంటి నిర్దోషము ఈ సమం బ్రహ్మ అని చెప్పిన ప్రకారంగా నిర్దిష్టమైనటువంటి నిర్దోషమైనటువంటి బ్రహ్మభావం వల్ల కలిగింది కాబట్టి జ్ఞానం ఏకాకారంగా ఉంటుంది కాబట్టి వారికి మోక్షము సమానము బ్రహ్మ స్థితి సమానము కాకపోతే జీవన్ముక్త అవస్థల వాళ్ళ వ్యవహారం భిన్న భిన్నంగా ఉంటుంది ఎందుకు ఆరబ్దకర్మ నానత్వా అని ఈ విధంగా సమాధానం చెప్పినాడు ఆయన ఏమైనా టిప్పులు పోయినా రెండు టిప్పన్లు చూడండి ఎనకి రండి జ్ఞానకరి బందికి కారణ అవిద్యకి నివృత్తి భయ ఫిర్ అవిద్యకి ఉత్పత్తికి అసంభవతే మోక్ష అవస్సు ఓవే వైరాగ్యము ఉపరితులు ప్రతిబద్ధమైనప్పటికీ కూడా జ్ఞానం కలిగినందువలన అవిద్యా నివృత్తి ద్వారా అతనికి మోక్షం సిద్ధం ఉన్నది మోక్షం అవశ్యంగా కలుగుతుంది వైరాగ్య ఉపరతులు ప్రతిబద్ధం అయినప్పటికీ కూడా జీవన్ముక్త విలక్షణానందము కలగకపోవచ్చు కానీ మోక్షం మాత్రం సిద్ధం ఎందుకు జ్ఞానం చేత అజ్ఞానం నివృత్మైంది ముక్తి అతనికి కలిగింది కాబట్టి మోక్షం అవశ్యంగా ఉంటుంది అని చెప్పినాడు ఇక పదిహేను టి పొనము క్రమతే వాసనాక్ష మనోనాశకే కారణం వైరాగ్య ఆరు ఉపశమకే అభావితే రజ తమ గు అధికతాకరి శుద్ధ సత్వగుణికి తిరోధానితే ఇసులోక సంబంధి అనుకూల ప్రతికూల పదార్థ రూపం నిమిత్తిస్తే జన్య విక్షేపరూపు దృష్ట దుక్కుకి నివృత్తి నహి హోవేహే కి బోధుకరి జన్మాంతరకే అసంభవతే పరలోక సంబంధి ఆగామి దుక్కు అభావ్ హోవే హే అయితే వైరాగ్యోపరధులు కించిత్ ప్రతిబద్ధమైన ఈ బోధ మాత్రం కలిగింది అయితే ముక్తి మాత్రము నిశ్చితము ఆగామి దుఃఖం అతనికి ఉండదు అంటే మళ్ళీ పునరాగమనము పునర్జన్మ అంటూ అతనికి ఉండదు అందుకని ఆగామి దుఃఖం ఉండదు కానీ ఈ వర్తమాన దేహంలో జీవన్ముక్తి సుఖం మాత్రం అతనికి దొరకదు దృష్ట దుఃఖం నానశతి అంటే ప్రారంభానుసారంగా అతనికి కలిగేటువంటి దుఃఖాలు తటస్థ ఉంటాయి వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది జ్ఞానికి కూడా విలక్షణానందం మాత్రం దొరకదు అయితే జ్ఞానికి వాసనాక్షయము మనోనాశము తత్వబోధ ఇవి మూడు సమానంగా జ్ఞానోత్తర కాలంలో కూడా అభ్యాసం చేయదగింది శాస్త్రం విధానం చేసింది అయితే క్రమంగా వాసనాక్షయము మనోనాశనానికి కారణమైనటువంటి వైరాగ్యము ఉపశమము అంతగా లేనప్పటికీ కూడా బోధ మాత్రం దృఢంగా ఉన్నది కాబట్టి వారికి ముఖ్య సిద్ధమే విలక్షణానందం దొరకదు అంతే పదహారు ఒకటికి పనులు చూడండి జైసే అజ్ఞానికు మై బ్రాహ్మణు హో మై క్షత్రి హో మై మనుష్య హో మై దేవదత్తనామ వల్ల హు ఐసే దేహాదికి విషయ సంశయ విపరీత భావన వినా दृढ़ आत्मा अहम बुद्धि है तैसे श्रवणादि रूप ब्रह्म के बल करी ब्राह्मण विशिष्ट देहादि के विषय आत्म बुद्धि को बाध करके ब्रह्म से अभिन्न आत्मा विषय संशय विपरीत भावना से रहित स्वभाव सिद्ध जो दृढ़ आत्म बुद्धि हुए सो बोध का अवधि है मनु चुप कुना बारह प्रमाण దేహాత్మ బుద్ధి అజ్ఞాన దశలో ఎంత దృఢంగా ఉండిందో సంశయ విపరీత భావన రహితంగా దృఢ బుద్ధి ఉండే నేనే దేహము నేనే మనస్సు నేనే బుద్ధి నేనే ఇంద్రియాలు అనే ఎంత దృఢ బుద్ధి ఉండేనో అజ్ఞాన దశలో ఆ విధంగానే సంశయ విపరీత భావనలు లేకుండా బ్రహ్మాత్మల యొక్క ఏకత్వ నిశ్చయ రూప దృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానము కలిగినట్లయితే అతనికి బ్రహ్మ జ్ఞానం యొక్క అవధి అని చెప్పింది తత్వబోధ యొక్క అవధి అని చెప్పింది ఈ విధంగా బోధ యొక్క అవధి చెప్పబడింది తర్వాత విషయంలోకి రండి డెబ్బై అంకం చూడండి ప్రకరణ తాత్పర్యం సంక్షేప్య దర్శయతి మొత్తం చిత్రదీప ప్రకరణం యొక్క తాత్పర్యం ఒత్తురిత తాత్పర్యం అంటే గ్రంథకర్తకు చెప్పదరుచుకున్నటువంటి ఏదైతే అభిప్రాయ విశేషం ఉన్నదో దాన్ని సంక్షేపంగా ఒక్క శ్లోకంలో చెప్తూ ఉన్నాడు చూడండి మొత్తం గ్రంథం యొక్క సారమంతా ఒక్క శ్లోకంలో చెప్తున్నాడు రెండు వందల ఎనభై తొమ్మిదవ శ్లోకం చూడండి జగచ్చిత్రం స్వ చైతన్య పటే చిత్రం ఇవ అర్పితం మాయా తదుపేక్ష ఇవ చైతన్య పరిశిష్యత జగ చిత్రం పటే ఈ జగత్ అంతా ఏదైతే మనకు దృశ్యమానం అవుతుందో ప్రతీయమానం అవుతున్నదో దీన్ని అంతటినీ ఏ విధంగా చూడాలి అని అంటే పట అర్పిత చరిత్రముల చూడాలి అంటారు చిత్రపటం సమర్పితమైనటువంటి అంటే గీయబడినటువంటి చిత్రాలు ఏ విధంగా చూడడానికి మాత్రం ఉన్నాయి అవి వాస్తవములు కావు కల్పితములు ఉన్నాయి మిథ్యా ఉన్నాయి అని ఏ విధంగా మనం చిత్రపటంలోని చిత్రాలను చూస్తామో ఇవి సత్యములు కావు అని మిథ్యా ఉన్నాయనే బుద్ధితో ఏ విధంగా చూస్తామో ఆ విధంగా ఈ జగత్ చిత్రంను కూడా చూడాలి అంటాడు ఈ జగత్తు కూడా ఇది మిథ్యా ఉన్నది ఇది మాయా కల్పిత అని తెలుసుకోవాలి మాయా మాయా చేత ఇవి కల్పితములు కాబట్టి తదు ఉపేక్ష అంటే మిథ్యత్వ బుద్ధి చేత జగత్తు ఉపేక్షా బుద్ధి ఉండాలి వాటి అందు సత్యత్వ బుద్ధిని వదిలి ఉపేక్షించాలి మిత్రత్వ బుద్ధిని నిశ్చయం చేసుకొని త్రైకాలిక అభావం నిశ్చయం చేసుకొని చైతన్య పరిశిష్టతం చైతన్యం అంటే ప్రత్యేక భిన్న పరమాత్మ ఏదైతే తన స్వరూపం స్థిరమై ఉండాలి అని ఈ విధంగా సంపూర్ణ చిత్ర యొక్క సారం చెప్పినాడు తర్వాత డెబ్బై అంకం చూడండి గ్రంథాభ్యాస సరే స్వామిజీ మీ అనుగ్రహం చేత దైవానుగ్రహం చేత శాస్త్ర కృప చేత మేము చక్కగా ఎన్ని రోజులుగా చిత్రదీపం అనేటువంటి గ్రంథాన్ని మేము అభ్యాసం చేస్తున్నాము దానికి ఫలం ఏమిటి స్వామిజీ అంటే చెప్తున్నాడు చిత్ర దీపం నిత్యం ఏ అనుసంధతా పశ్చంతో జగత్ చిత్రం తే ముహియంతి న పూర్వవత్ ఇమం ఈ చిత్ర ఏ బుధాహ ఏ బుద్ధిమంతులు ఏ జ్ఞానులైతే నిత్యం ప్రతి కూడా అనుసంధతతే అనుసంధానం చేస్తూ ఉంటారు అంటే మేము అభ్యాసం చేసినాము బ్రహ్మ విద్యానంద స్వామి దగ్గర మేము చక్కగా వేదాంత పంచదశ అభ్యాసం చేసినామని నలుగురికి చెప్పుకోవడానికి కాదు మరేమిటి ఇంతదనక మనం ఏదైతే అధ్యయనం చేసినామో దాన్ని అనుసంధానం చేయాలి చింతన చేయాలి పదే పదే అనుస్మరణ చేస్తూ ఉండాలి ఆ విధంగా చేస్తూ ఇప్పుడు గ్రంథకర్త చెప్పిన ప్రకారంగా ఈ జగత్ కూడా మిథ్యా ఉన్నది అని ఇదంతా మాయా కల్పితం ఉన్నదని తెలుసుకొని చైతన్యం నందు అంటే తన స్వరూపం నందు నిలకడగలిగి ఉండాలి అది ఫలము అంటాడు జగత్చిత్రం పశ్చంత అపి అలాంటి వాళ్ళు అంటే ఈ జగత్ అంతా మాయా కలిపితో మిథ్యా అని నా స్వరూపమే సత్యమని తన స్వరూపం స్థిరమైనటువంటి వాడు జగచ్చిత్రం పశ్చంత అపి జగత్తును చూస్తూ ఉండి కూడా పూర్వవతం నా ముహియంతి పూర్వవత్వం అంటే అజ్ఞాన దశలో ఏ విధంగా మోహితులయ్యి జగత్తుల్లో ప్రవృత్తులైనారో ఆ విధంగా మోహితులు కారు ఉదాసీనంగా ఉంటారు సాక్షిగా ఉంటారు అంతే ఇది ఫలం అందుకని ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా నువ్వు ఈ పదే పదే పునః పునః చక్కగా అనుసంధానం చేస్తూ దాన్ని చక్కగా అనుభవానికి తెచ్చుకొని దృఢ నిశ్చయం చేసుకొని ఈ జగత్తు మిథ్యా బ్రహ్మేవ సత్యం అహమేవ బ్రహ్మ వాహం అని ఈ విధంగా దృఢ నిశ్చయం చేసుకొని ఈ జగత్తును పటార్పితమైనటువంటి చిత్రములను చూసినట్టుగా ఆభాస రూపంలో చూస్తూ వాటికి సాక్షిగా ఉండి ప్రపంచంలో మోహితుడవు కాకుండా నీ స్వస్వరూప స్థితిలో ఉండ నేర్చుకో నీ కళ్యాణం అయితే నాయన శుభం భూయాత్ అని ఆశీర్వాదం ఇచ్చినాడు గురుదేవులు ఇది శ్రీమద్ పరహంస పరివ్రాజకాచార్య శ్రీమద్ భారతీయ తీర్థ శ్రీచరణ శిష్యేన రామకృష్ణాఖ్య విదుష విరం తాత్పర్య బోధిని నామకం చిత్ర వ్యాఖ్యానం సమాప్తం అనంటూ శ్రీ రామకృష్ణ చిత్రదీపాన్ని ఉపసంహారం చేసినాడు అయితే ఈ చిత్ర దీపంలో షడ్లింగాలు కూడా ఉన్నాయి ఒకసారి నేను ఉల్లేఖనం చేసి చెప్తాను యథా చిత్రపటే దృష్టం అవస్థానం చతుష్టయం పరమాత్మని విజ్ఞేయం తథా అవస్థ చతుష్టయం మొట్టమొదటి శ్లోకం ఏదైతే అనబడుతుంది ఇక ఇప్పుడే మనం చదువుకున్నటువంటి రెండు వందల ఎనభై తొమ్మిదో శ్లోకం ఏదైతే ఉందో జగత్ చిత్రం స చైతన్య పతి చిత్రం ఇవ అర్పితం మాయా యాత చైతన్య పరిశేషతం అనే శ్లోకం ఇది ఉపసంహారాత్మక శ్లోకం ఈ విధంగా ఉపక్రమ ఉపసంహారం అనేది షడ్లింగాల్లో ఏకలింగం ఉపక్రమ ఉపసంహార అభ్యాసో అపూర్వతా ఫలం అర్థవాదోపత్తి సలింగం తాత్పర్య నిర్నయే అని ఆనందగిరుల వారు తత్వాలకం అనేటువంటి గ్రంథంలో ఏదైతే చెప్పినారో ఆ విధంగా ఉపక్రమ ఉపసంహారం ఏకలింగము మనము ఈ చిత్ర దీపంలో తెలుసుకున్నాము మొదటి మొట్టమొదటి శ్లోకము ఉపక్రమము రెండు శ్లోకము ఉపసంహారాత్మక శ్లోకము ఈ రెండు కలిసి ఏకలింగంగా తెలుసుకోవాలి ఇక బ్రహ్మాద్యాంభ పర్యంతా జడ అదమ భావన్వత్ నేస్త సంప్రవృత్త కాక్షన్ ఇది గ్రంథిభిచ్యభ్యాస ఈ రెండు శ్లోకాలు అంటే ఐదవ శ్లోకం ప్రారంభంలో ఐదో శ్లోకం బ్రహ్మాద్యాయ స్తంభ పర్యంత అనే ఐదో శ్లోకము మరియు రెండు వందల అరవై తొమ్మిదవ శ్లోకము ఇది అభ్యాసంలో వస్తుంది షడ్లింగాల్లో అభ్యాసంలో వస్తాయి ఈ రెండు శ్లోకాలని తెలుసుకోవాలి ఇక రెండు శ్లోకం ఏదైతే ఉందో ఇది అపూర్వత ఫలము అర్థవాదము మూడిటి రూపంలో కూడా ఒకటే శ్లోకము అనుభవిస్తుంది భరతదేహ అప్రవృత్తి పురాణోక్తే చేత్తదా జన్ క్రీడన్ రిం విందన్ శుతి ఈ విధంగా రెండు వందల డెబ్బై రెండో శ్లోకము అపూర్వత ఫలము అర్థవాద రూపంలో ఉంది ఇక ఉప ఏది అని అంటే సంగీ బాధ్యత లోకై నిస్సంగ సుఖమశ్ను తస్మాత్ పరిత్యాజ్య సర్వదాఖత రెండు వందల డెబ్బై శ్లోకం ఇది ఉప అంటే దృష్టాంత రూపంలో మనము తెలుసుకోవాలి ఈ విధంగా చిత్ర దీపానికి షడ్లింగాలు కూడా మనము తీసుకొని తెలుసుకున్నాము ఈ ప్రకారంగా శ్రీ విద్యారణ్య గురుదేవుల యొక్క కృతి అయినటువంటి చిత్ర ఈ సద్గ్రంథాన్ని ఇంతటితో ఉపసంహారం చేసుకుంటున్నాము అయితే విద్యారణ్య గురుదేవులు మొదటి నుండి ఈ ఆరు ప్రకరణాల వరకే వ్రాసినాడు ఆ తర్వాత ఏడో ప్రకరణ నుండి భారతీ తీర్థుల వాళ్ళు వ్రాసినాడు అని గ్రహించాలి ఇక కొన్ని రోజుల పర్యంతము వేదంతో పంచుదేష యొక్క చింతన స్థగితం చేస్తున్నాము ఎంతవరకు అని అంటే దీపావళి పండుగ వరకు దీపావళి వెళ్ళిన తర్వాత తృతీయ నుండి మళ్ళీ ప్రారంభమైతే తృప్తి దీప ప్రకరణము అంతవరకు మీరందరూ ఇంతదనక మనం ఆడియోలు యూట్యూబ్ లో వేసినవి ఉన్నాయి మీరందరూ చక్కగా మళ్ళీ పునః పునః ఆవృత్తి చేయండి మళ్ళీ మళ్ళీ శ్రవణం చేయండి చెప్పినటువంటి విషయాన్ని చక్కగా హృదయంలో దించుకొని అనుభవానికి తెచ్చుకోండి జీవన్ముక్తిని అనుభవించండి ముముక్షులందరూ గమనించండి ఇక ఎలాగూ తత్సంగం లేదని మీరు ఫ్రీగా ఉండకండి ఇంతకు పూర్వం ఏదైతే మనం చింతన చేస్తామో అవన్నీ కూడా మీకు ఆడియోలు ఉపలబ్ధి మళ్ళీ పునఃపున శ్రవణం చేసి చక్కగా మనము నిరుదేశనాలు చేసి తత్వాన్ని అవగతమర్చుకొని మీరందరు కూడా అనుభవానికి తెచ్చుకొని ధన్యులు కావాలి అని అంటూ ప్రార్థిస్తూ ఇంతటితో ఈ సత్సంగ కార్యక్రమాన్ని ఉపసంహారం చేస్తున్నాం అందరు గమనించాలి హరి ఓం తచ్చు సహనౌనక్ సహ వీర్యం కరవా వహే తేజస్వి నవధితమస్తు మా విద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి